శ్రీగురుభ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణామాలయం కరుణాయం నమాగవత్పాదం లోైతంతు పాదీతా మామూలుగా ద్వైతులు పూర్వపక్షం ఒకటి వేస్తూ ఉంటారు ఏమండి అద్వైతం అంటారు అంతా ఒకటే అంటారు అప్పుడు భక్తుడు దేవుడు అనే భేదం లేకపోతే భక్తి ఉండదు కర్మ ఉండదు గురువు శిష్యుడు అనే భేదం లేకపోతే ఉపదేశము ఉండదు శాస్త్రం ఉండదు శాస్త్రం వ్యర్థమైపోతుంది అని రెండు ప్రశ్న ఈ రెండింటికీ ఒకే సమాధానం అద్వైతం పరమార్థం అన్నామే తప్ప మీరు ఆరంభంలోనే అద్వైతంలో ఉన్నారని మేము అంటలేదు సో జీవసృష్టి తొలగిపోయి ఈశ్వర సృష్టి కూడా తొలగిపోయినప్పుడు మిగిలి ఉండేది అద్వైతం ఆ జ్ఞానము ఉదయించేటంత వరకు అటు ఈశ్వర సృష్టి ఇటు జీవ సృష్టి కూడా కొనసాగుతాయి జ్ఞానము ఉదయిస్తూనే ఈశ్వర సృష్టి ఆ ఈశ్వరునిలో అంత విలీనమైపోతుంది అంతా ఈశ్వరుడే అనే అనుభవానికి వాడు వచ్చేస్తారు అప్పుడు జీవసృష్టి కూడా తొలగిపోయింది ఆ జీవసృష్టి ద్విధము శాస్త్రీయము అశాస్త్రీయము శాస్త్రీయమైన జీవసృష్టి ఏమిటంటే మీరు భక్తులుగా మీరు కర్మపరాయణులుగా ఉండి కర్మని చేస్తూ అంటే సోమరులుగా ఉండకూడదు లేదా అద్వైతం కదా ఆత్మ అద్వైతం అని సోమరిపోతుల్లా తయారవ్వమని కాదు మీరు కష్టపడి పనిచేయండి ఆత్మ అద్వైతం అన్నది మీకు తెలుసా ఎప్పుడు తెలియదు కదా మీరు దేహము నేనే అనుకుంటున్నారు కదా జీవ సృష్టిలో జీవిస్తుండగా అద్వైతమని దాన్ని కోట్ చేస్తే ఉపయోగమైతే సిద్ధపక్షాన్ని కోట్ చేయకూడదు ఇప్పుడు రైలు ఎక్కాననుకోండి రైలు దిగేసి ఇంటికి చేరుకున్న తర్వాత నేను విశ్రాంతిగా ఉంటాను అని అన్నప్పుడు ఇప్పుడే విశ్రాంతిగా ఉండకూడదు రైలు ఇంటికి చేరుకున్నాక విశ్రాంతిగా ఉండాలి ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉండాలి అలాగే అద్వైతము సిద్ధం అది ఇప్పుడు సాధన ఉన్నప్పుడు సిద్ధపక్షాన్ని కోర్టు ఇప్పుడు దేహాభిమానం కలిగి నేను కర్తను భోక్తను అనుకుంటున్నావు కనుక ఆ భక్తులత్వాన్ని విడిచిపెట్టి కర్మయోగ జీవనాన్ని నీవు అనుష్ఠించును అంటే కర్మయోగ జీవనం అంటే ఎలాగా చేసే కర్మలన్నింటినీ ఈశ్వరార్పుణ బుద్ధితో చేసి ఈశ్వరునికి సమర్పించి ఫలాపేక్ష లేకుండా చేయడము చేస్తూనే ఈశ్వరునికి సమర్పించడం ఇప్పుడు ఎలాగ ఉన్నాడు కొన్ని యూనివర్సిటీలు జాయిన్ చేయాలని వీడు ఈశ్వరుని యొక్క సంతానము నా సంతానం అనుకోకూడదు ఈశ్వరుని సంతానము వీడిని చదివించడం నా డ్యూటీ కాబట్టి నేను వీడిని యూనివర్సిటీలో జాయిన్ ఈశ్వరార్పణ బుద్ధితో నా డ్యూటీ నేను చేశాను ఏ ఫలం వచ్చినా స్వీకరిస్తాను ఎంత బాగుందో చూడండి సపోజ్ మీరు అలా చేయలేదనుకోండి వాటల్ సీ వీళ్ళు వాటెల్స్ యూ వీళ్ళు మీరేం చేస్తారంటే నా కొడుకును ఆసక్తి పెట్టుకుని యూనివర్సిటీలో చేర్చి వీడు చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు ఎవరు బెండబెట్టుకుని ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు పడల్సీ వీళ్ళు కాబట్టి వాడు చదువుతాడో మనుతాడో ఆ తర్వాత ముందు వర్తమాన కాలంలో సుఖశాంతులు లేకుండా అయిపోయింది కదా ఎందుకు ఈ అజ్ఞానం వాడు చదువుతాడో మానుతాడో మనం బెడబెట్టుకుంటే వాడు చదువుతాడండి మనం బెడబెట్టుకోవడం మానేస్తే చదవడం మానేసి మనం బెంగ పెట్టుకుంటే బాగా చదివి పరీక్షలు అసయ్య పక్షంలో ఇప్పుడు పెట్టుకున్నట్టున్న బెంగ కంటే పది రెట్లు ఎక్కువ బెంగ మీరు తప్పకుండా పెట్టుకోండి ఏమీ అభ్యంతరం లేదు కానీ అలా ఉండదు ఉండదు మీరు బెంగ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అక్కడ ఉండే డైనమిక్స్ వేరే ఉంటాయి వాడికి శ్రద్ధ ఉండాలి వాడికి మంచి స్నేహితులతో జట్టు కట్టాలి మంచి ఉపాధ్యాయులు ఉండాలి యూనివర్సిటీలో ఒక చదివి వాతావరణం ఉండాలి అవన్నీ సమకూడితే వాడు పరీక్షలు దానికి మీరు ఇంటి దగ్గర బెన్నబెట్టి కూర్చుంటే ఏమవుతుంది కాబట్టి చేసే కర్మను ఈశ్వరాపణ బుద్ధితో చేయుట ఏంటే కర్మయోగము దూద అద్వైతం అన్న తర్వాత చూద్దాం ముందు దూదేసి భక్తి యోగము ఈశ్వరుని ప్రేమతో భక్తితో ఈశ్వరుణ్ణి నిష్కాంతంగా ఆరాధించాలి కాబట్టి అద్వైతం కదా భక్తుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎందుకు ఆరాధన ఇంకా సంగతి తెలుసా భక్తుడు దేవుడు ఒక్కడే అన్నీ తెలుసా తెలియదు మరి నిష్కామంగా భగవంతుని ఆరాధించు తర్వాత అద్వైతం కదా మీరు గురువు శిష్యుడు ఒక్కడే కదా నీకు అద్వైతం అనుభవానికి వచ్చిందా లేదు కదా కాబట్టి అనుభవానికి వచ్చేంత వరకు గురువు దగ్గర శాస్త్రాన్ని శిష్యుడుగా ఉండి అధ్యయనము చేయము ఇది శాస్త్రీయమైన ద్వైతం శాస్త్రీయమైన జీవసృష్టి నేను నేను కర్తను అది జీవసృష్టి దాన్ని శాస్త్రీయంగా మలిచి కర్మయోగాన్ని అనుష్ఠించు నేను భక్తుడను జీవసృష్టి దాన్ని శాస్త్రీయము చేసి భక్తియోగాన్ని అనుష్ఠించు నేను జిజ్ఞాసువును జీవసృష్టి దాన్ని శాస్త్రీయము చేసి శాస్త్రాన్ని అధ్యయనము చెయ్యి ఎంతవరకు ఇల్లగా ఈ కర్మయోగం భక్తియోగం ఎంత వరకు జ్ఞానయోగము అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ఎంత వరకు అంటే ఆ తత్వస్ అవబోధన ఆ పరమాత్మతత్వము అనుభవానికి వచ్చేటంతవరకు నిన్నే గౌర ప్రదాచార్యులు ఏమన్నారు ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న శాస్త్రము శిష్యుడు గురువు శిక్ష శిక్ష అంటే మోహించడం అనేటువంటి విభాగం ఇదంతా కూడా ఉపదేశ నిమిత్తంగా వచ్చింది తప్ప తత్వం తెలిస్తే ఇదంతా కూడా విలీనం అయిపోతుంది అని నిరూపం కాబట్టి అది శాస్త్రీయమైన జీవసృష్టి కనుక మీరు శాస్త్రీయమైన జీవసృష్టి గురించి దీన్ని ఎలా వదుల్చుకోవాలి అని కంగారేం పడక్కర్లేదు నిజానికి మీరు శాస్త్రీయమైన జీవసృష్టిని అట్టి పెట్టుకోవాలి మీకేమైనా జాతమైతే ఇంకొంచెం దాన్ని బలం చేసినా నష్టమేమీ లేదు ఓకే అది అదే ఆ శ్లోకం మనం అంతవరకు చూశాం ఇంతవరకు నేను ఓకే చెప్పిందాన్ని మళ్ళీ చెప్పినట్టు ఇప్పుడు తర్వాత శ్లోకం ఆ శాస్త్రీయమైన జీవసృష్టి చెప్తున్నారు ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తచ్చేయం మతకల్ ఆత్మబ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయ మానసం జగత్ బుద్ధే తే తచ్చేయమితి శ్రుత్యనుశాసనం పరచ ఆత్మబ్రహ్మవిచారాఖ్యం శాస్త్రీయ మానసం జగత్ యుద్ధే సత్వే హేయనుశాసన ఆత్మవిచారాఖ్యం ఆత్మా బ్రహ్మా శాస్త్రవిచారణ मन चेत कल जगत जगत् द्वैत आत्मा स्वरूप ब्रह्म अंटे जगत् अभिष्ठान आत्मे आह्मे उभेदा बोधे शास्त्र ఆ శాస్త్రాన్ని మనం విచారణ చేయాలి శాస్త్రాన్ని కంఠస్థం చేయాలి అనే ఒక ధోరణి వచ్చింది సమాజంలో ఇప్పుడు వేదం ఉందనుకోండి వేదాన్ని వల్లించాలి అది వేదాన్ని వల్లించడం సాధనం సాధ్యం కాదే అయితే అదే సాధ్యమైపోతుంది అదే సాధ్యమైపోతే వీడు వేదాన్ని వల్లించడం పూర్తి చేసే ఆగిపోతాడు వేదాన్ని వల్లించడం తర్వాత స్టెప్ కోసం తర్వాత స్టెప్ అర్థ విచారము శాస్త్రాన్ని విచారం చేయాలి అందుకోసం వేదాన్ని వల్లించుకోవాలి అంతే తప్ప వేదం వదిలించేసి ఇంకా దానితోటి క్లోజు ఆపరేషన్స్ క్లోజ్ అలా చేయకూడదు ఇంకా ఎంబీబీఎస్ చదివి డిగ్రీ చేతికొచ్చేసిన తర్వాత ఇంకొక నోరు మూసు ఊరుకుంటే మంచిది కాదు కదా డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత వీడేదో వైద్యం చేయడం మొదలుపెట్టాలి కాబట్టి ఫస్ట్ కనుక ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా ద్వైతమేగా ఆత్మ బ్రహ్మ శాస్త్రము విచారము ఇదంతా కూడా జగత్తగత్తు లేదా విద్యార్థుల యొక్క జగత్ ఈ జగత్తులో వీళ్ళు ఎప్పుడూ ఆత్మ బ్రహ్మ అని అంటూ ఉంటారు ఏ జగత్తు తర్వాత శాస్త్రాన్ని పట్టుకుని విచారం చేసుకుంటూ ఉంటారు పాఠాలు ఇదే ఇదో జగత్తు మరి ఇది ద్వైతమే ఇది మరి యథార్థమా కల్పించమా కల్పే ఎవరు కల్పించారు మనస్సే కల్పించండి దాంతో సందేహం కానీ ఇది ఎటువంటి ద్వైతమో తెలిసినా శాస్త్రీయమైన ద్వైతం శాస్త్రము చేత అనుజ్ఞ ద్వైతం శాస్త్రం చేత అవిజ్ఞ ఇయ్యబడింది మీరు ఈ ద్వైతాన్ని మీరు పర్స్యూ చేసుకోండి తత్వే బుద్ధే తెలియబడగా త ఆ శాస్త్రీయద్వైతము కూడా హేయం విడిచిపెట్టదగినది ఇది అని శ్రుత్యము శాసనం శ్రుతు యొక్క ఉపదేశము అయితే ఈ శాస్త్రీయమైన ద్వైతం కూడా మానస జగత్తే మనస్సు కల్పితమైన జగత్త అయినప్పుడు ఇంకా మేము వదిలిపెట్టేస్తున్నాం దాన్ని అనుకూలదు దాన్ని అలా అర్తు పెట్టుకోవాలి తర్వాత మీకు తత్వము అనుభవానికి రాగానే ఆత్మతత్వము తెలియగానే ఆత్మతత్వము తెలియటానగానే నామరూపాత్మకమైన పెట్టు నిత్యా అనే అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ తెలియడం ఎలా ఉంటుందో తెలుస్తుందండి సినిమా చూస్తూ ఆ సినిమాలో ఒకడు దాన్ని తీసుకుని డగ్ డగ్ కాల్చి వీడి గుండెల్లో బుల్లెట్ దిగిపోయి రక్తం నిర్వహిస్తూ మీరు వెంటనే హత్య హత్య అని కేకలు వేసి నైన్ వన్ వన్ ఎక్కడైతే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తారా చేయ అది మిథ్య అది అర్థమైందండి నామరూపంలో మిథ్యాంకే అలాగే దాన్ని మిథ్యాంక సో ఇప్పుడు దీనికి ఒక సామెత ఉంది తెలుగులో ఒక ఆయనకి ఇద్దరు భార్యలు పూర్వం అలా ఉండేది ఆయన ఎక్కడికో అడవికి వెళ్లి రాలేదు సాంకెళ్ళు ఎక్కడికి రావాల్సిందని పక్కకు వెళ్ళాడు ఉండేది రాలేదు ఒక భార్య కూర్చుని నా ముగడంతో ఏడ్చుకో శోకన్నాలో ఉంటా ఇలా పైకి ఏవో కొన్ని డైలాగులు ఉంటాయి వాటిని చెప్తూ ఇది శుభండాలు పెడుతూ ఉంటారు రెండో ఆవిడ బియ్యం బియ్యం విసురుకుంటోంది పిండి చేస్తూ పిండి చేసుకుని ఉప్పు పిండి చేసుకుని రాత్రి భోజనం చేయడానికి బియ్యం విసురుకుంటాం ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఈ ఏడుపులు విధి వచ్చి ఏమా ఏం కష్టం వచ్చిందని ఆమెను పలకరించి అవున రెండో ఆవిడ ఏం చేస్తుంది దాన్ని వాకం చేశారు ఎందుకంటే ఈవిడు ఏడుస్తుంది వీళ్ళు ఓదార్చారు చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు ఈ వదార్చి అది రెండో ఆవిడ ఏం చేస్తుంది అన్ని కూడా వదారుద్దాం పొదలనంటే వాడు అంటే ఏమ్మా మనం నీ మొగ్గురు రాలేదు కదా నీకేం దుఃఖం లేదా అని అది ఏడ్చి దాన్ని మొగ్గు వచ్చినప్పుడు నా మొడు అప్పుడు వీళ్ళు వేలమొహం వేసుకుని ఇళ్లకు వెళ్తే అంటే అర్థం ఏంటి ట్రాగ్మెట్ వెరీ ప్రాక్టికల్ కాబట్టి ఇప్పుడు ఒక ఆవిడ ఏడు వస్తుంది కదా ఇప్పుడు రెండో ఆవిడ కార్నర్స్ కలిపితే వచ్చిన వాడు తొందరగా వచ్చేస్తాడా ఏమీ లేదు ఒక ఏడుపు చాలు గట్టిగా మాట్లాడితే అదే అనవసరం దీంట్లో ఎవరు చేసేది ఏమీ లేదు కొంచెం ఆలస్యంగా వస్తాడు కాబట్టి ప్రాగ్నాటిక్ అలాగే పిల్లవాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి ఓకే ఇంకోటి చూసు మరొక చదువుకోవచ్చు ఇదే చదువుకోవాలండి మరొక చదువుకోవచ్చు ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు మంత్లీ బాటలు తిట్టారు ఇది రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భం ఇది పరీక్ష ప్యాస్ అయిన వాళ్ళందరూ కి నేను ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలను తెలుపుతున్నాను మీరు భవిష్యత్తుకి బాటలు బాగా బంగారు బాటలు వేసుకోండి మీకందరికీ నా శుభాకాంక్షలు అయితే ఫెయిల్ అయిన వాళ్ళతో నేను మాట్లాడాల్సిన విషయాలు ముఖ్యమైనవి కొన్ని మీరు ఫెయిల్ అయ్యి ఒక రకమైన శోకంతో ఉంటారు నేను మీకు నా కండోలెన్సెస్ ని తెలుపుతున్నాను మీకు నా ఏమంటారు తెలుపుతున్నాను కానీ మీరు ఒక్కటి గమనించండి మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారు తప్ప జీవితంలో ఫెయిల్ కాలేదు మీరు ఈ సత్యాన్ని గుర్తిస్తే పరీక్షలు ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో ఫెయిల్ అవ్వడమే అనే పొరపాటు మాత్రం మీరు చేయొచ్చు ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు పరీక్షలు మా గుర్రాడు పరీక్షలు ఫెయిల్ అయ్యాడంటే అజీ వాళ్ళ జీవితంలోనే ఫెయిల్ అయినట్టుగా మీ తల్లిదండ్రులు కూడా అదే తప్పులో ఉంటారు వాళ్ళు కూడా అటువంటి పొరపాటు చేయకూడదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మన పిల్లాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు కానీ జీవితంలో ఫెయిల్ అవ్వలేదు జీవితంలో పరీక్ష అనేది ఒక శాతం కూడా కాదు ఒక పెర్సెంట్ కూడా కాదు కాబట్టి ఈ ఒక పెర్సెంట్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు గోటికి వాడు ఎలక్షన్ లో మీరు ఓటు వేసినప్పుడు ఒక చుక్క పెడతాడు నలుగురు చందరి మీద చుక్క పెడతారు చెందరి మీద చుక్క పెడితే ఒళ్ళ నుంచల్లగా మీరు నల్ల నిద్రోలాగా తయారయ్యారని ఏమీ కాదు ఇట్స్ ఏ స్మాల్ డాట్ వారం రోజుల్లో పోతుంది ఆ పూటకి తోడు దాన్ని చేర్పేసుకోవడానికి వీర్లేదు ఆ పూటకి ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ కరప్ట్ సొసైటీ చుక్క పెట్టకపోతే వాడు మళ్లీ వస్తాడు ఓటు వేయడానికి ఓటుకు ఐదు వందలు ఉంచుకుంటాడు అని చెప్పి చుక్క పెడతారు అమెరికాలో అసలు చుక్కలో పెట్టాం నేను ఉంటే దట్ ఈస్ కాల్డ్ వైలేషన్ అదే చుక్క పెట్ట చుక్కలు ఏమంటారు నాకు తెలిసి నేను అనుకుంటున్నా లైక్ దట్ విభవితన ఐడెంటిటీ కార్డు నీ పేరు మీద టిక్ మార్క్ పెట్టుకుంటాడు ఓట్ వేసుకుంటావు వచ్చేస్తావు అంతే మళ్ళీ వేలుకో తుఃఖ పెట్టడం ఇదంతా ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి వేలుకు తుక్క పెట్టేటంటే ఓడంతా నల్లగా అయిపోయిందని కాదు అలాగే పరీక్ష ఫెయిల్ అయ్యేటంటే జీవితమే నాశనం అయిపోయిందని కాదు అని చెప్పేట కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు కూడా ముందు ఈ సత్యాన్ని గుర్తించండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఫెయిల్ అయ్యాడంటే దిశని మార్చుకునేటువంటి సందర్భం వచ్చిందేమో చూసుకోండి ఐఐటి ఫెయిల్ అయ్యాడనుకోండి అసలే మన ఐఐటి పెట్టి లోకల్ ఇంజనీరింగ్ కాలేజీకి పోవాలేమో చూసుకోవాలి లోకల్ ఎంసెట్ కూడా ఫెయిల్ అయ్యాడనుకోండి ఓహో మనకి ఇంజనీరింగ్ కాదు మనకి కామర్స్ చాలా సౌకర్యంగా అనుకూలంగా ఉంటుందని చూసుకోవాలి కామర్స్ కూడా ఫెయిల్ అయ్యాడనుకోండి ఐదు మార్కులు మూడు మార్కులు రెండు మార్కులు అలా వచ్చాయనుకోండి బహుశా డిగ్రీ పెట్టెక్కడం సంభవం కాదు మీరు ఏదైనా బిజినెస్ పెడితే బాగా రాణిస్తారేమో చూసుకోవాలి దిశ మార్చుకోవాలి లేకపోతే మంచి దిట్టంగా ఉండి పరీక్షలో మార్పులు చూడొస్తే చాలా వీరిగా నీరసంగా ఉన్నాయి వందకి నాలుగు మూడు రెండు కానీ మనిషి దిట్టంగా ఉన్నాడు అంటే ఆర్మీకతలు వస్తాయి ఆ రిక్రూట్మెంట్ సెంటర్కి పోతే వాళ్ళు తీసుకుంటారు పరుగు తరుగు ఫెయిల్ అయినా తీసుకుంటారు ఏం పర్లేదు వాళ్ళు పరుగు పొందే ఒక్క ఆ పరుగు పొందెల్లో ఎలాగో ఇబ్బంది తీసే ఈ ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే ఎక్కువ మంచి దేశానికి సేవ చేయొచ్చు డబ్బు వరద సంపాదించవచ్చు నలభై ఏడు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బుక్స్ నేను మోడీ గారి పుణ్యమాన్ని నలభై వేల వేల పండా వన్ ప్రసంత బయటపడచ్చు ఇంకా అసలు అసలు జీవితం కూడా అప్పుడు ప్రారంభం ఏదైనా బిజినెస్ మొదలు పెట్టచ్చు ఇంకో ఉద్యోగం చేయొచ్చు లేకపోతే డిపార్ట్మెంట్ మొదలు పెట్టచ్చు ఎన్నైనా ఇంకో ముప్పై ఏళ్ళు యాక్టివ్ లైఫ్ మిగిలి ఉంటుంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వడం ఇట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఎన్ మై లైఫ్ అని కాబట్టి పరీక్ష ఫెయిల్ అయితే జీవితం ఫెయిల్ అయినట్టు కాదు అని చెప్పారు కాదు ఇదంతా కూడా ఈ ప్రగ్నాటిజం అని మనం ఏమైతే అంటున్నామో ఇదంతా కూడా దేనికి దృష్టాంతం మనం కల్పించుకున్న ద్వైతము మిథ్య అని చెప్పడానికి ఇదే దృష్టాంతం ఇప్పుడు మీరు పరీక్ష ఫెయిల్ మీరు కల్పించుకున్నటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా తప్పు కాబట్టి ప్రతి ఆస్పెక్ట్ లోనూ మీరు కల్పించుకున్నటువంటి భ్రమలో అదంతా కూడా మిథ్య కాబట్టి మనుషులు ఇమాజిన్ ఇమాజినేషన్ పక్కన పెట్టి ఉన్నదాని ఉన్నట్టుగా చూడడం అభ్యాసం చేయాలి ఇమాజినేషన్ పక్కన పెట్టాలి ఊహలు ఊహాపోహలం పక్కన పెట్టాలి ఇది జగన్ మిథ్య అంటే అర్థం అది మీ మానసం జగత్ జగత్ అంటే మానస జగత్త ఇంకా వేరే జగత్తం అది సత్యం కాదు అది తెలుసుకోవాలి ఆ విధంగా ఎప్పుడైతే మీకు ఇది మానస జగత్తు అని తెలిసిపోయిందో అప్పుడు దాన్ని మీరు విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేయాలి కాబట్టి ఈ జీవితంలో ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఏదైతే కలదో ఇవన్నీ అన్ని సందర్భాల్లోనూ తెలుసుకుంటూ ఉండాలి శాస్త్రీయమైన జగత్తు కూడా అంతే గురువు శిష్యుడు అనే జగత్తు కూడా అంతే అంతే తప్ప కొంతమంది ఎలా ఉంటారు గురువు గురువే శిష్యుడు శిష్యుడే ఆయన మా గురువు ఆయన మా గురువు అని ఆందోళన తప్ప ఆయన వీళ్ళకి బోధించేది ఏముండదు వీళ్ళు శిష్యుడు వీళ్ళు నేర్చుకునేది ఏముండదు ఒకవేళ ఏదైనా పొనపట్టిన ఆయన ఒకసారి అంత అది వీళ్ళు పుస్తకాల పరిజ్ఞానానికే పరిమితం చేసేస్తారు తప్ప దాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం వీళ్ళు చెయ్యరు తర్వాత ఇప్పుడు అర్జెంటుగా ఇది అనుభవానికి రావాలి వాళ్ళు అనుకోవటం లేదు కూడా మరి అనుభవానికి రావాలనేంత ఆగ్రహం లేనప్పుడు మీరు ఈ శ్రమెందుకు పడుతున్నారు అంటే కాదు ఆయన గురువు గారు బ్రహ్మ శిష్యులు ఇలా ఉండరు దీన్ని ఏమంటారంటే సో శాస్త్రీయమైన ద్వైతం వేరు గురూ వేరు ఇప్పుడు జిట్టు కృష్ణమూర్తి మొదలైన మహాత్ములు ఏం చేశారంటే ఈ శాస్త్రీయమైన ద్వైతాన్ని వాళ్ళు కాదని లేదు శాస్త్రీయమైన ద్వైతం అంటే ఆచార్యులు ఉపదేశము విద్యార్థులు నేర్చుకుంటారు అది శాస్త్రీయమైన దాన్ని వాళ్ళు కాదని దాన్ని కాదని వాళ్ళే చెప్తూ పాఠం లాస్ట్ మినిట్ వరకు వాళ్ళే పాఠం చుట్టావు దాన్ని కాదంటారు దాన్ని కాదని ఎప్పుడూ అభ్యాసం కూడా చేశారు కానీ గురువు ధమ్ముని కాదు ఎప్పుడైతే గురువు డమ్ని వాళ్ళు తిరస్కరించినారో దీస్ పీపుల్ క్రై ఫావు క్రై ఫావులు అంటారు కదండి క్రై ఫావులు అంటే ఏమిటి అదిగో వీడు గురువుని తిరస్కరించుకున్నాడు వాడు కృష్ణమూర్తి సరైన వాళ్ళు కాదు వాడు గురువుని కాదన్నాడు అని వీళ్ళు దీస్ పీపుల్ క్రై ఫావు ఆయనేం గురువును కాదన్నాడు ఈ మాట రమణ మహర్షిని అడిగాడు అదిగో ఆయన గురువును కాదనుకున్నాను అడిగాడు ఎవరు అయితే ఇప్పుడు ఆయన గురువుని కాదం లేదరా ఆయనే పాఠం చెప్తున్నారు కదా గురువుని అలా కాదని కాదు గురుకోమని చెప్పారు నేను గురువుని కాదం లేదు గురువు డమ్ అని కాదంటారు గురువు డమ్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో చెప్పంటారా గురువు డమ్ అంటే గురువు వచ్చారు వారు ఎక్కడికి హైదరాబాద్ లో వచ్చారు కాబట్టి వారిని వారు హైదరాబాద్ ఎలా వస్తారు కాట్లో కదా కారు ఎక్కడి నుంచి వస్తుంది దీసుకున్నా కూడా లేకపోతే సర సరూర్న కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనందరం అక్కడికి వెళ్ళిపోవడం పొలి అక్కడ మాలలు పట్టుకుని ఉండడం ఓ అందలు ఆయన కారు న్యూషన్స్ కదండి చక్కగా కారులో రూమ్కి వచ్చి కొంచెం కాఫీ ఏదో దాని ఊరు పొలి మ్యాపింగ్ లో రోడ్ మీద నిలబెట్టి మాల వేస్తూ దండాలు పెడుతో రూప ఆయన సంతోషిస్తాడు ఆయనకు అలవాటు పడుతుంటాడు గురువు బంక్ సో ఆయన పొలి మేదర్లో ఈ మాలన్నీ వేసేస్తాడు వరగంట పని అక్కడ ఆ తర్వాత సిటీకి వచ్చేస్తారు ఆయన వెనకాల వెళ్ళిపోవడం సైతులు కార్లు వేసేస్తున్న బండోళ్ళు ట్రాఫిక్ జామ్లు చేసుకుంటూ వీళ్ళందరికీ అయ్యారు తర్వాత ఆయన వస్తారు ఒక ఆయన గురు పూజ వెండి పళ్ళెం వెండి చెంబు ఇవన్నీ కూడా కోసం ఆయన్ని ఏమన్నా ఆత్మాటేమో తెలియదు అంటాడు మరి గురుపూజ ఏం చేస్తున్నట్టు ఎందుకు ఈ దిస్ ఈజ్ కాల్డ్ గురువు డమ్ ఈ గురువు డమ్ను వాడు కాదన్నారు ఎందుకంటే ఇట్ గురు డమ్ అంటే అది శాస్త్రీయ ద్వైతమా అశాస్త్రీయ ద్వైతమా అశాస్త్రీయ ద్వైతం దాన్ని తిరస్కరించారు తప్ప శాస్త్రీయ ద్వైతాన్ని తిరస్కరించండి తేడాను మీరు గుర్తించాలి అందుకోసం నేను వివరంగా చెప్పాను मल्ल चुदा आत्म ब्रह्म विचाराख्यम आत्मा ब्रह्म शास्त्र विचारनेगत् जगत् जिज्ञा मनस्स कल शास्त्रीय शास्त्रे अज्ञ हीनदी తత్వే ఆత్మతత్వము బుద్ధే తెలియబడగా త ఆ శాస్త్రీయద్వైతము కూడా హేయం విడవదగినది ఇతి అని శృత్యం శాసనం శృతి యొక్క ఉపదేశము ఇప్పుడు హేయం అంటే చెడ్డదే అని అర్థం కాదు హేయం అని ఉంటారు చాలా హేయంగా మాట్లాడేట్రాను అలాగే ప్రచారంలో అలా వాడుతున్నారు హా అనే దానికి విడిచిపెట్టుతా అని అర్థం అని ఓహా త్యాగే అని ధాతు దాని నుంచి హేయం మన అక్కడ యా అనే ప్రత్యయం వచ్చాక హాకి హే నిత నిపతించిన హా యా అని ఉండగా హాని హే కింద చేసి హేయ విశేష్యానుసారంగా నాకు సుకృంగం కావచ్చు కులంగా రావచ్చు శ్రీలింగం రావచ్చు హేయం హేయ హేయ ఏదైనా వచ్చు ఇక్కడ హేయ అంటే విడిచిపెట్టదగినది ఆత్మబ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయ మానసం జగత్ యుద్ధే తత్వే తచ్చేయమితి శ్రుత్యనుశాసనం అక్కడికి మనం ఈశ్వర సృష్టి చూసినాము జీవసృష్టిలో శాస్త్రీయమైన ద్వైతాన్ని చూసినాము ఇప్పుడు జీవసృష్టిలో అశాస్త్రీయమైన ద్వైతాన్ని వచ్చాం ఇది సంసారం ఇది పక్కా సంసారం అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం అందమితి ద్విధ కామక్రోధాదికం తీవ్రం ఇది మంచి శ్లోకం ఇక్కడి నుంచి చర్చ ఉపయోగకరమైన చర్చ ఈ పైన చేసింది కూడా ఉపయోగకరము అశాస్త్రీయం తీవ్రం మందమితి కామక్రోధాదితం తీవ్రం మనోరాజ్యం తరత్ అపి అశాీయ అవైత్రందం కామక్రోధాదికం తేవ్ర మనోరాజ్యం కథ ఇతరత్ అీయ శాస్త్రవిరుద్ధమైన ైతం అవైతము కూడా తీవ్రం తీవ్రము మందం మందము ఇది అని ఇదో మందము అంటే తెలుగు మందము కాదండి తెలుగులో మందము అలా కాదు మందం అంటే తక్కువ స్థాయిలో ఉన్నది తీవ్రం అంటే ఎక్కువగా ఉంది జ్వరము తీవ్రముగా ఉన్నది అంటే నూట మూడు నూట నాలుగు మందముగా ఉన్నది అంటే తొంభై తొమ్మిది ఉందన్నమాట మందమతి అంటే మందమైన బుద్ధి కదలదు చరణం ఉండదు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి అక్కడే ఉంటుంది ఆ బుద్ధి ముందుకు సాగదు దాన్ని మందమతి ఆ మంద తెలుగు మంద తెలుగు మందం కాదు ఓకే కామక్రోధాదికం తీవ్రం అని చెప్పావు మనోరాజ్యం తథా ఇక్కడ అశాస్త్రీయం అది కూడా చెప్తున్నాం అశాస్త్రీయం ద్వైతం అతి తీవ్రం మందం మందము ఇది అని రెండు రకములుగా ఉన్నది ఇప్పుడు ఈ అశాస్త్రీయమైన ద్వైతాన్ని మనం గట్టిక పక్కోవాలి దాన్ని తొలగించాల్సి ఉంటుంది అదే సాధన అంటే శాస్త్రీయమైన ద్వైతం కూడా సాధనయే ఈ అంతా సాధనే మొత్తానికి ద్వైతాన్ని ఏదో రకంగా దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది కదా సో ఈ అశాస్త్రీయమైన ద్వైతము తీవ్రము మందము అని రెండు రకాలు ఇది జ్వరం వచ్చినట్టు జ్వరం వచ్చిందనుకోండి ఎంత ఉంది అంటే తొంభై తొమ్మిది పాయింట్ రెండు మూడు ఉందనుకోండి ఏం డాక్టర్ గారిని కలవచ్చు ఫస్ట్ దానికి పారాయిసిమాల్ టాబ్లెట్లు వేసుకుని కొద్దిగా వేడి వేడి అన్నం తినేసి వాడుకుని ద్రపోవాలని సలహా చేస్తాను నూట నాలుగు ఉందనుకోండి నూట మూడో వెంటనే అంబులెన్స్ని పిలిచి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుపోయి ఎందుకంటే నూట మూడు నూట నాలుగు ఉంటే రేపు డాక్టర్ గారిని కలవడం అని మాట్లాడు ఆర్గన్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి అంత హై టెంపరేచర్లో ఉండకూడదు ఆర్గన్స్ హార్ట్లు ఎవరు ఇవన్నీ దెబ్బతింటాయి జ్వరం వాటికి కాబట్టి వెంటనే అంబులెన్స్లో తీసుకెళ్తే డాక్టర్ తగ్గితే పెట్టి చేస్తే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో ఇంజక్షన్ ఏదో ఇస్తారు దాంతో జ్వరం తగ్గుతుంది ఆ తర్వాత అసలు ఏ ఇన్ఫెక్షన్ ఏమిటో ఇన్వెస్టిగేట్ చేసి మందులోకి వాడతారు కాబట్టి తీవ్రము మందము జ్వరం అలాగే అశాస్త్రీయ అంటే శాస్త్ర విరుద్ధమైన ద్వైతం మన జీవితాల్లో ఉంటుంది సంసారం అంటారు దాన్నే అదే కొందరిలో తీవ్రంగా ఉంటుంది కొందరిలో మందముగా ఉంటుంది తీవ్రంగా ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా వేదాంతం చెప్పారనుకోలేదు వాళ్ళు దానికి ఎదురొస్తారు వాళ్ళు రిసీవ్ చేసుకో ఎదురొస్తారు ఇప్పుడు ఏదో కొడుకు మానవుడు ఇదేదో ఇలాంటి సమస్య ఏదైనా చెప్పారనుకోండి చూడగా ఈ కొడుకు అని అలా అనుకోవడం తప్పు కొడుకుంటుడు ఉండడు ఇదంతా కూడా మన కల్పన అందరూ కూడా భగవంతుని సంతానమే అని చెప్పారనుకోండి వారు ఎదురొస్తాడు ఇప్పుడు ఎవరికైనా అంటే మనం మీరంటే మహాత్ములు మనం మేము మీ స్థాయిలో అయ్యేది కదండి నేను నా గురించి చెప్పట్లేదు కదా బాబు చెప్తున్నాను అంటే వాడు అర్థం చేస్తున్నాను వాడు ఏదో నా గురించి చెప్తున్నాను అనుకుంటాడు మీ గురించే నేను చెప్తున్నా నువ్వే కొడుకు కొడితేనే అలా వెళ్ళాడకు మీ మాట చెప్తున్నాను నేను ఫిలితం డెఫినెషియన్ ఫిలితం సుస్వా అంటే ముఖంలో కొంచెం కవళికలు మారుతాయి అది మీరు పెద్దలు మహాత్ములు అది అతి వినయం మీరు పెద్దలు మహాత్ములు మరి మేము సంసారమేం కదా అంటాడు అంటే ఇప్పుడు నేను చేదస్తున్నా నాకు కొంత భ్రమ చేదస్తున్న నువ్వు సంసారి కాదమ్మా నువ్వు సంసారి కాదుగా నువ్వు భ్రమ పెట్టుకుంటున్నావు సంసారంగానే భ్రమ కొడుతున్నావు అంటే అంటాడు మరి మేమైతే మరి శాస్త్రం చూస్తున్నాం ఇంకా అనుభవంలోకి రాలేదు కదా అండి అంటాడు చదువుకున్నాడు నేను అంటాను అనుభవంలోకి రాలేదు రాలేదు మళ్ళా పరిసార్లు అనకురా అనుభవంలోకి వచ్చిందేమో చూసుకో వచ్చి ఉంటుంది పాటికి కొంచెం నువ్వు వచ్చిందేమో చూడు చూడు అసలు ట్రై నాకు జ్వరం తగ్గలేదు తగ్గలేదు గడగడ చేయకు ట్యాబ్లెట్ వేసే తగ్గి ఉండాలి ఈ పాటికి పెట్టు థర్మోమీటర్ పెట్టి తగ్గింది అలా ఉంటుంది చూడు ట్రై చేయి అంటే మళ్ళీ ఫైనల్ గా మీరంటే మహాత్ములు సంసారంలో ఉండే మాకు తప్పదు కదండ ఉంటుంది అదే తప్పదని ఎవడు నీకు దేవుడు చెప్పాడా నువ్వు అనుకుంటున్నావా లేకపోతే మీ పక్షిని వాళ్ళు చెప్పాడా మీకు సంసారం తప్పదని దేవుడు చెప్పాడు పక్కింటి వాళ్ళు చెప్పారు వాళ్ళ మాట పట్టించుకోకు దేవుడు చెప్పాడా దేవుడు చెప్పలేదు కాబట్టి దేవుడిని పక్కన పెట్టు ఇంకా తప్పదని ఎందుకంట ఈ సంసారి వాడు ఎదురు అంటే అర్థం ఏంటి వాడిలో ఈ ద్వైతము తీవ్రముగా ఉంది మందముగా ఉన్నవాడు ఏమంటాడు అవునండి మీరు చెప్పింది కరెక్టే నేను ఆ దిశలో ఆలోచించే ప్రయత్నం చేస్తా మీరు ఇంకా ఏదైనా నాకు చెప్పేది ఉందా అంటే ఇంకో మాట కూడా పై మాట చెప్పదు అది మందముగా ఉంటుంది సంసారం ఈ విధంగా చాలా కేవల సంసారము మంద సంసారం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆశ్చర్యం సో ఒకసారి ఆశ్రమానికి శ్రీనివాస్ కోరు లో ఆశ్రమాలకు అమ్మగారు వచ్చారు ఆవిడ ఆశ్రమానికి ఎందుకు వచ్చారంటే రన్నింగ్ ఫ్యూడ్ కోడలతోటి కొడుక్కి కోడలతోటి తనకు కోడలతోటి భర్త లేడు ఆవిడికి భర్త లేడు అంటే తండ్రి పోయాడు అనమాట కొడుక్కి తండ్రి లేడు తల్లి ఉన్నది తల్లి మరి ఎక్కడ ఉంటుంది కొడుకు దగ్గర ఉంటుంది న్యూ జెర్సీలో సో ఆ కొడుకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ రోజుల్లో కొంచెం మోడరేట్ గా పోవాలి అమ్మాయిల్ని డామినేట్ చేసేస్తాం అనేటువంటి దృష్టి తప్పు అది ఎప్పుడూ తప్పే ఈనాడే కాదు కలియుగంలోనే తప్పని కాదు హృదయంలో కూడా తప్పే కానీ హృదయంలో సాగింది సాగింది ఆ పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు సాగదు ఇట్స్టర్ ఆఫ్ ట్రాగ్మాటిజం తప్పు అన్నది తప్పే అలా డామినేట్ చేయకూడదు సరే మొత్తానికి ఆమె తప్పు కూడా ఉండొచ్చు అమ్మాయి తప్పు కూడా ఉండొచ్చు ఈయన కుర్రాడి తప్పు ఉండొచ్చు వాళ్ళు తీర్చులు ఆడుకుంటున్నారు ఈయన కూడా బాగా బాగా లోతుగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అవి ఏమైపోయిందంటే ఆ ప్రెషర్ దిస్ ఇస్ ది క్లాసికల్ మదర్లా డాక్టర్ ఫ్యూడ్ క్లాసికల్ ఆ ప్రెషర్ సైకలాజికల్ ప్రెషర్ తట్టుకోలేకపోయిన తట్టుకోలేకపోతే ఎవరైనా సలహా చెప్తారు సేవ స్వృప్లో ఆశ్రమం ఉంది రెండు మూడు రోజులు అక్కడ వెళ్ళి ఉండండి కొంచెం మనస్సుకి శాంతి నిద్రపట్టట్లేదు ఇంటి దగ్గర ఇంకేత ఆశ్రమను వచ్చాను ఆశ్రమంలోకి వస్తే ఆశ్రమంలో మీకు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రూమ్ ఇస్తారు ఏమంటే మాకేదైనా పూజారి చేసుకోవాలంటే పూజారి దగ్గరికి పంపిస్తా కాదండి మహాత్ములు ఉన్నారంటే ఉన్నారు మహాత్ములు వారితోటి మేము మాట్లాడాలనుకున్నాం అంటే నాకు ఫోన్ చేస్తాను నేను మహాత్ములున్నారు టైంలో నాకు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నేను ఉండే సందర్భాన్ని బట్టి క్లాసులో ఉంటే నేనేం చేస్తాను సరే రండి అని నేను జనరల్ గా ఈ టెక్నాలజీస్ ఇచ్చి రిక్వెస్ట్ వస్తాను వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి చెప్పడానికి ప్రయత్నం చేశాను టెన్ ఐ అంట్రెస్ట్ తీరుపురా ఫైనల్ గా ఏమన్నారంటే చూడండి మీరు నాకు మోడల్ లెక్చర్ ఇస్తున్నారు ఐ డోంట్ వాన్ మోడల్ లెక్చర్ మీరు ఏదైనా మంత్రమో తంత్రమో పూజ కర్మో ఏదో చెప్తే దాయత్వం ఏదో చెప్పి పరిస్థితులు నాకు అనుకూలించేట్లా మీరు చేస్తారా దట్ ఈజ్ వాట్ ఐ వాన్ అందుకోసం నేను వచ్చా అంటే క్విక్ క్విక్సన్ చూసాను అంటే అని అడిగాడు అంటే రేపు పైన అలా ఏ ఉండదండి అంటే నేను చేసేవన్నీ అదంతా కూడా మీకు కపోల కల్పన తప్ప అలాంటివేమి ఉండవు మంత్రాలు తంత్రాలు అలాంటి ఫిక్సిక్స్ సొల్యూషన్స్ ఏముండవు దీనికి నేను చెప్పిందే నేంటి సొల్యూషన్ మీరు ఆలోచించుకోండి మళ్ళీ రేపు కావాల్సే మాట్లాడతాం అని చెప్పాను ఆమె వెళ్ళిపోయాను నేను నా పనిలో నేను పడ్డా మర్నాడు నాకు ఆఫీస్ వాళ్ళు చెప్పారు Amaravu, she is very unhappy with your, uh, you did not help her uh, properly or in a required way. Therefore she is unhappy and she left all the area. She left all the area and where she did she go? Back to? Amaravna yidhvam uta uta nakara. Mahavarata yidhvam. That's only back into that.